లీేనామ పవిశ్వరం జ్యేష్రాజ్ బ్రహ్మణస్పతస్ మూతిభిత్సా శ్రీ మహాగణాధిపత సదాశివసార శంకరాచార్యమ్యమాదాచార్యపకాన్ వందే గురు పరంపరా ంగే విష్ రామదేవాద్రం పశ్యే మాక్షిభ్రాంగీష్వాయుషేమేత్యవాయుస్తింద్రో్రవాస్తిన తోషా విష్వేగా స్వస్తి నో అదిష్టమీ स्वामिनाः प्रपद्ये ओम शान् शान् शान्तेहि ये शोमुरात्मा ये शोमुरात्मा च पसावे इति यः ये पसावे नच्यः उष्ण प्राणः प्राणं अंशभासं दिवेशां अन्तरासंवेच्छत्तम ప్రజా విశుద్ధేష ఆత్మా ప్రజాం చిత్తం సర్వం ప్రాణై మంచి స్టేట్మెంట్ మానవుల యొక్క మనస్సు చిత్తము అంతా కూడా ప్రాణై ప్రాణంటే ఇంద్రియ ఇంద్రియముల చేత వ్యాప్తమై ఉంటుంది అంటే ఇంద్రియముల యొక్క జ్ఞానములు ఇంద్రియ జ్ఞానాలు అవి మనస్సుని బాగా వాసనా వాసితం చేసేస్తూ ఉంటాయి ఎలాగంటే ఈ పల్లెటూళ్ళలో చెరువు ఒకటి ఉంటుంది మొత్తం ఊళ్ళో ఉండే మునికంతా చెరువులో పరిస్తుంది వాళ్ళే ఇంకెవరు సఫర్ అవుతారు వాళ్ళేగా సఫలైంది ఏ రోగాలు వస్తాయి దుర్వాసన వాళ్ళే ఫలిష్టం ఉంటారు సో ఎవరికి ఇంకొహలకి చేసే అపకారం ఏం కాదు కలెక్టివ్గా తమకి తానే అపకారం చేసుకోవడం చెరువులో పారేస్తూ ఆ చెరువు ఏం చేస్తుంది మీరు దాంట్లో చేపలను విదిలిపెట్టారనుకోండి క్లీన్గా ఉంటుంది మీరేమో ఈ తుక్కు పారేసారనుకోండి ఉన్న చేపలు కూడా చచ్చిపోతాయి అన్క్లీన్గా తయారు టాక్సిక్ వేస్ట్స్ అన్నీ కూడా దాంట్లో నిలవడాయి సో ఆ విధంగా మన మనస్సు ఇంద్రియాలు దాంట్లోకి ఏ ఏ రా మెటీరియల్ని ఏ డేటాని దాంట్లో డంప్ చేస్తుంటే వాటిని అది స్వీకరిస్తుంది ప్రాణశ్చిత్తం సర్వమూతం ప్రజానాం సో వాళ్ళ మనస్సు నిలకడగా ఉండట్లేదు అని అంటారు మనస్సు నిలకడగా ఉండి మా మనస్సు నిలకడగా లేదంటే ఎందుకై ఉంటుందంటారు ఆయన ఇంద్రియములను కొంత ఉపసంహారం చేసి ఉంటాడు కాబట్టి మనస్సు నిలకడగా ఉంటుంది మనం ఇంద్రియాలని బాగా లోకంలో ప్రవేశపెట్టామనుకోండి నిలకడు ఇప్పుడు మీకు వెరీ సింపుల్ థింగ్ చూడండి ఒక అతను ఉన్నాడు అతను ఇప్పుడు భోజనం ఏం చేయాలి అనే దాని గురించి అతనికి ఆలోచనే లేదు ఎందుకంటే టేబుల్ మీద ఎదురకుండా ఒక కొంత ఆహారం ఏదో ఉంది అది తినేసి పడుకుని ఎదుర్కొంటుంది భోజనం ఏం చేయాలి అనే ఆలోచనే అసలు రాదు ఇదే మామూలుగా ఈ భోజన ప్రియుడు ఉన్నాడు అనుకోండి ఎంతసేపు ఆలోచిస్తాడంటారు దాని గురించి ఓ మహాత్ములు అన్నారు మానవుడు భోజనం కోసం చేసుకున్న వ్యవస్థలో పదోవంతు వ్యవస్థ చేస్తే ఈ మొత్తం శాస్త్రాలన్నంతా కూడా అధ్యయనం చేసి ఉంది ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి భోజనం చేయటం తేలిక శాస్త్రం చదవటం తేలిక ఏది తీరుకుంటున్నారు మీరు శాస్త్రమే తేలిక ఎందుకంటే మనం భోజనం చేయటం కోసం పెట్టే ఎఫర్ట్లో సగం ఎఫర్ట్ కూడా అక్కర్లేదు శాస్త్రాన్ని ఎంత ఎఫర్ట్ అండి ఎంఎస్సీ పిహెచ్డి చేసింది ఎందుకంటే భోజనం ఓ రకంగా ఇంకా ఆ తర్వాత ఉద్యోగం ఇది అది కేవలం ఆ సమయానికి తప్పకుండా భోజనం చేసే విశ్రాంతిగా ఉండడం కోసం పెట్టిన ఎఫర్ట్ మొత్తం జీవితం అంతా కూడా సో బ్రతుకంతా బ్రతకడంలోనే గడిచిపోయింది అన్నట్టు సో జీవితం అంతా జీవించడంలోనే గడిచిపోతే ఇంకా జీవితం కంటే హయ్యర్ థింగ్స్కి అవకాశమే లేకుండా అయిపోతుంది కాబట్టి మనస్సుని మనస్సు అనేది క్లీన్గా ఉండాలి అంటే అది ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది ఇంకేతనే శమము దమము అంట అంటే మనస్సు వశము దమము అంటే ఇంద్రియములు వశము సో దమం లేకపోతే శమం రాదు దమం కనుక దమం ఇది స్టార్టింగ్ పాయింట్ సో ఇంద్రియములే మనస్సుని నిర్మాణం చేస్తాయి కనుక ఆ పడుగుపేక ఓతం వ్యాప్తం అంటే ఇంద్రియ ఇంద్రియములు సంస్కారాలని మనస్సుకి అందజేస్తూ ఉంటాయో మనస్సు ఆ విధంగా నిర్మాణమై ఉంటుంది సో కాబట్టి మానవుల యొక్క మనస్సు ఈ విధంగా ఇంద్రియ సంస్కారాల చేతను వాసితమై వాసనా వాసితమై ఉంటుంది వాళ్ళు కనుక దాన్ని విశుద్ధంగా చేసుకోగలిగితే ఎస్మిన్ విశుద్ధే ఎస్మిన్ ఏ మనస్సునందు ఎటువంటి మనస్సు విశుద్ధమైన మనస్సు సో ఆ విశుద్ధమైన మనస్సులో కనుక విశుద్ధంగా ఉంచుకో విశేషమైన శుద్ధం చాలా పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే యశహా ఆత్మ ఆ మనస్సునందు ఈ అఖండ సచ్చిద్ ఆత్మ ఏదైతే కలదో అది విధాయి చాలా విశేషంగా ప్రకాశిస్తుంది అంటే వాడికి వాడికే తెలుస్తూ ఉంటుంది తన స్వరూపము పూర్ణము అని తెలుస్తూ సో కాబట్టి మనస్సుని ఇంద్రియములని విషంలో పెట్టుకోవటమే దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూహా అదే అంతారాయణ సో సర్వోహి ప్రజానాం అంతఃకరణం చేతనాల ప్రసిద్ధంలోకే ఇప్పుడు లోకంలో వీడి జ్ఞాని వీడి అజ్ఞాని అని మనం విభాగం చేస్తాం జ్ఞాని యొక్క అంతఃకరణము చేతనావేశము గలదీయే చేతనము యొక్క చైతన్యము యొక్క ఆవేశము గలదీయే అజ్ఞాని యొక్క అంతఃకరణము చేతనావేశము గలదీయే చేతనావేశము రెండింటికి సమానం ఇద్దరికీ సమానమే తేడా ఆ చేతనావేశమును ఇది ఓ విలేజ్లో చెరువు క్లీన్గా పెట్టుకున్నారు మరో వి రోజులో చెరువుని మురికి గుంటలా తయారు చేశారు తేడా ఏమిటంటే మనకు తెలుస్తూనే ఉంటుంది అదేవిధంగా ఈ జ్ఞాని యొక్క అంతఃస్కరణానికి అజ్ఞాన యొక్క అంతఃస్కరణానికి ధాతువులో తేడా ఏం లేదు ధాతువు అంటే మసాలా దీనికి రా మెటీరియల్ దీ కంటెంట్ దాంట్లో తేడా లేదు తేడాల్లా దాన్ని ఇంద్రియముల ద్వారా వాసనలను నింపేమే అవో అక్కడే తేడా వస్తుంది జ్ఞాని లేకపోతే వివేకవంతుడైన సాధకుడు వైరాగ్య వైరాగ్యం చేత తర్వాత సి దీంట్లో యోగము అంటే సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని అంటాడు శ్రీకృష్ణుడి గీతలో సో సమత్వం సో సమత్వ బుద్ధి అంటే బుద్ధి లెవెల్లోనే చెప్పారు కానీ బుద్ధి లెవెల్లో బుద్ధి స్థాయిలో మనం చూపేటువంటి రెస్పాన్స్ మనం అనుకున్న పని అయినప్పుడు మనం ఎటువంటి రెస్పాన్స్ చూపిస్తాం అనుకోనిది అయినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ చేస్తాం ఆ రిజల్ట్ వచ్చేది మనం ఆ రిజల్ట్ని ముందే ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ఒక రకమైన రాగమే రాగమే కదా అది సో అలా కాకుండా తప్పేం కాదు ప్రొడిక్ట్ చేస్తే చేయొచ్చు బట్ నేను సముఖం నాకేమనిపిస్తుందంటే వేరీ క్లియర్లీ మ్యాటర్స్ ఇట్ ఈజ్ అటర్లీ అన్ప్రెడిక్టబుల్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు భారతదేశ రాజకీయంలో వచ్చిన మలుపు ఎవడైనా కలలోనైనా ఊహించగలిగిన మలుపు అది కాదు ఊహతో అందరి మలుపులు వస్తాయి ఎవడు అలా ఊహించి ఉండడం వీళ్ళ ఊహలు ఇప్పుడు మీరు మీరు నేను మాట మనవి చేస్తాను సపోజ్ మీరు భవిష్యత్తు గురించి ప్రొడిక్ట్ చేస్తారనుకోండి ఏ బేసిస్ మీరు ప్రొడిక్ట్ చేస్తారు డేటాని బట్టి ప్రొడిక్ట్ చేస్తాను అవునండి డేటా ఎక్కడ కాగితం మీద ఉన్న డేటాని బట్టి ప్రొడిక్ష చేస్తారా లేకపోతే ఆ డేటా మనస్సులోకి వెళ్ళాలా మనస్సులోకి సో చిప్త మోతాం మీరు డేటాని మనస్సులో ప్రవేశపెడతారు మనస్సులో డేటాను ప్రవేశపెడితే ఆ డేటాని మనస్సు ఎనలైజ్ ఇచ్చేస్తుంది సహజం అది సో మనస్సు ఎనలైజ్ చేసి మనస్సు ప్రొడిక్షన్ ఇస్తుంది ఇప్పుడు మనస్సు ఇచ్చే ఆ డేటాని బట్టి ఉంటుంది అంచేతనే మనస్సు యొక్క పరిధి ఏదైతే ఉందో ఆ పరిధికి లోబడే ఉంటుంది ఆ ప్రొడిక్షన్ అంతేగాని మనస్సు యొక్క పరిధికి అతీతమైన ప్రొడిక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది మనస్సు నుంచి వచ్చే ప్రొడిక్షను మనస్సు యొక్క పరిధికి ఎక్కడి నుంచి వస్తుంది ఒక నాకు మంత్రంలా గాల్లో వినపడింది అన్నాడు మొన్న ఒకతనం అంటే నీకు సంస్కృతం వచ్చిన అన్న రాదన్నాడు అయితే నీకు వినపడిన మంత్రంలో సంస్కృత దోషాలు ఉంటాయి ఏంటి నేను ఎలా చెప్పగలిగాను ఇంకా మంత్రం ఏమిటో చెప్పకుండానే ఎలా చెప్పగలిగాను ఎందుకంటే అది వినపడింది అంటే ఇట్ ఈస్ ది మైండ్ విచ్ హ్యాస్ ప్రాజెక్టెడ్ దైండ్ సెట్టింగ్ అంతే నేను నాకు వినపడింది అనుకోండి మంత్రం తప్పనిసరిగా సంస్కృత శుద్ధంగా ఉంటుంది ఆ నా దగ్గరికి అలా గాల్లో ఏదైనా మంత్రం వినపడి అది కనుక సంస్కృత దోషం ఉంటే నన్ను నేను గట్టిగా తెచ్చుకున్నా తెచ్చుకుంటాను అయితే ఎవరి సంవత్సరం తప్ప మాట్లాడుతున్నాను కేకం కూడా వేస్తాను అంచేత నాకు అలా వినపడదు ఒకవేళ వినపడితే కరెక్ట్గా వినపడుతుంది నాకు కలొస్తే కల్లో మంత్రం పెర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి నేను పలవరించా పలవరింతలు నిద్రలో మాట్లాడట పలవరించినప్పుడు ఏం ఏం పలవరించామంటే ఓ పనస వేదం వల్లించి రోజుల్లో ఓ పనస పలవరించా అంటే అప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగాను పొలవరించినప్పుడు ఇంకా ఎవరు ఉన్నారా అని చూశాను అక్కడ ఆ మంత్రం వచ్చినా అని అడిగాను ఏమంటే నేను పొలవరించినప్పుడు సుస్వరంగా ఉందా ఎలా ఉందని అడిగాను సుస్వరంగా ఉందని చెప్పాను ఎందుకంటే ఇలాంటి ఎని అదర్థండా లేనిపో మీరు మనస్సులో ఉండే సమాచారాన్ని బట్టి మీరు ప్రొడిక్షన్ ఇస్తారు మీరు ఎలాంటి ప్రొడిక్షన్ ఇచ్చినా ఎంత అద్భుతమైన ప్రొడిక్షన్ ఇచ్చినా అది మనస్సు యొక్క పరిధికి లోబడి ఉంటుంది ఆ పరిధిని ఏది నిర్ధారణ చేస్తుంది అంటే మనస్సుకి వచ్చిన సమాచారము ఆ పరిధిని నిర్ధారణ చేస్తుంది అంటే ఏదైనా ఎలక్షన్ సీన్ మీరు చూసినట్లయితే సమాచారం అంతా పొవేసి ఇలా అవ్వచ్చు అలా అవ్వచ్చు ఇది అవుతుంది అదవుతుందని ఏవేవో ప్రదక్షణలు ఇస్తారే కానీ ఆ సమాచారము నిర్ణయం నిర్ధారించిన పరిధికి అతీతమైనటువంటి ప్రదక్షను ఇవ్వడం అన్నది సంభవమే కాదు అండ్ జీవితంలో ప్రధానమైన ఘటనలన్నీ అలాగే అవుతాయి అనింపార్టెంట్ ఘటనల్లో ఇప్పుడు రాబోయే మంత్లో మీకు వారం రోజులు ఆరోగ్యంగా ఉంటుంది ఉండదు ఇలాంటివి అలా అటు పెట్టి ప్రధానమైన అంశాల్లోకి వచ్చేప్పటికీ ఫ్యూచర్ ఇది అక్టర్లే అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈజ్ మీరు ఊహ కూడా చేయలేదు అంటే మీరు ఎలా ఆలోచించాలంటే ఇప్పుడు ఈరోజు మన్మోహన్ సింగ్ ప్రెసిడెంట్ అవుతారనే ప్రిడిక్షన్ ఈజ్ పీజిబుల్ పాసిబుల్ ఎందుకంటే మేడం రిఫ్యూజ్ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎవరు అదే ఇప్పటికే వాళ్ళ మూడు నాలుగు ఫ్రంట్ రౌర్స్ దాంట్లో ఒకటి వీడిని ప్రొడిక్ట్ చేయొచ్చు ఒకటి వాడిని ఆల్రెడీ యూ హ్యావ్ ది డేటా టు ప్రొడిక్ట్ వన్ వీక్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ టు హ్యావ్ ప్రొడిక్టెడ్ దట్ ఈస్ ది క్వశ్చన్ నో కాబట్టి మనస్సు యొక్క సంస్కారాలకి తగ్గట్టుగానే మన జీవితం నడుస్తూ ఉంటుంది సో ఫ్యూచర్ ఈజ్ అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ యాజ్ అండ్ వెన్ థింగ్స్ హ్యాపన్ కాబట్టి అట్టడి అన్ప్రెడిక్టబుల్ ఫ్యూచర్ని ప్రొడిక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు తప్పేం కాదు అదొక డిసిప్లిన్ యూ కెన్ డూ దాట్ బట్ ది మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్ ఈజ్ యాజ్ అండ్ వెన్ దింగ్స్ హ్యాపన్ మీరు సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే సో ఈ సమత్వాన్ని గురించి బలారం క్లాసులో రెండు మూడు క్లాసెస్ నుంచి అదే బాగా నడుస్తున్నారు నమస్కారం ఉండబట్టేనా అది గుర్తుకొచ్చి చెప్తున్నాను సో ఆ సమత్వ బుద్ధి బుద్ధి స్థాయిలో సమత్వం రిజల్ట్ స్థాయిలో సమత్వం ఎలాగో ఉండదు ఎందుకంటే పాజిటివ్ రిజల్ట్ నెగిటివ్ రిజల్ట్ హౌ దేర్ కెన్ బి ఈక్వాలిటీ బిట్వీన్ ది టూ సో రెస్పాన్స్ మన భౌతి బౌద్ధికమైన రెస్పాన్స్ బుద్ధికి సంబంధించినటువంటి రెస్పాన్స్లో సమత్వము ఆ విధంగా బుద్ధిని కనుక మీరు నిర్మాణం చేసుకున్నట్లయితే అది విశుద్ధి అంటే ఎస్మిన్ విశుద్ధే అంటే రాగద్వేషములు బాగా మీకు డైల్యూట్ అయినప్పుడు మాత్రమే మీరు సమత్వాన్ని స్వీకరించగలుగుతారు రాగద్వేషాలు దృఢంగా ఉన్నాయనుకోండి సమత్వం ఎక్కడి నుంచి వస్తుంది సమత్వం అనేది రానే రాదు నేను కోరుకున్నదే జరిగి తీరాలి లేకపోతే నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అంటే అది సమత్వం అవుతుంది అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చుట్టూ సమత్వం కాబట్టి సమత్వ బుద్ధిని కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఆ మనస్సు క్లీన్గా తయారు కావాలి విశుద్ధే అగ్ని సేక శంకరంట ఎస్ూచిత్తేషాదిమల వియక్ శుద్ధే విభవతి ఏష ఉత్త ఆత్మా విశేషేణ స్వేనా ఆత్మానం ప్రకాశయతి ఎస్మిన్ విశుద్ధే ఎస్మిన్ అంటే ఎస్మిన్ చిత్తే అక్కడ చిత్తం గురించి కదా మాట్లాడుతూ ఉంటా చిత్తం సర్వం ఓతం ఎస్మిన్ అంటే ఆ చిత్తం గురించే అవుతుంది ఏ చిత్తముందైతే ఎస్మిన్ చిత్తే ఆ చిత్తం ఎలాంటిదై ఉండాలి క్లేశాది మల వియుక్తే విశుద్ధంగా ఉండాలి అంటే మాలిన్యములు ఉండకూడదు మాలిన్య చిత్త మాలిన్యములను పతంజలి మహర్షి కేటగరైజ్ చేసి పెట్టారు ఇట్ ఈజ్ ది ఎనాలసిస్ ఆఫ్ పతంజలి ఈజ్ సో పక్కా అండ్ సో లాజికల్ దట్ ఎవ్రీబడీ జస్ట్ ఆటోమేటికలీ ఫాలో ఇంకా అసలు ఆలోచన కూడా చేయాలి ఇక్కడ శంకర్లు చూడండి హి జస్ట్ క్లిప్స్ ఆఫ్ పతంజలిస్ అనాలసిస్ సినిమా అనిపించు క్లేష అది ఇట్ ఈస్ సో పాపులర్ ఎక్కడ సరే ఆ పతంజలి సూత్రానికి కనెక్షన్ ఉంటుంది వేరెవరు యుగం సో అంత పాపులర్ అండి ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటారు దాంట్లో మైత్రియాది వాసనాలభ్య అన్న నామ మైత్రి మొదలైన సంస్కారముల చేతనం వాసనానికి సంస్కారము లభిస్తుంది ఆవిడ మీకు లలితాదేవి యొక్క అనుగ్రహం లభించాలంటే మైత్రి మొదలైన సంస్కారాలుగా ఉండాలి ఎక్కడ ఈ మైత్రి మొదలైన సంస్కారాలు అంటే రుహూ తోడు తోడు సంస్కారాలు వేరే అర్థం ఇవి పతంజలి మహర్షి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఉపేక్షాక సుఖ దుఃఖ పుణ్యపాపేషు భావనాక ప్రసాదనం అనే సూత్రం ఉంటుంది ఆ సూత్రానికి రిఫరించాలి ఆ సూత్రం తెలుసున్నవాడైతే దీన్ని కరెక్ట్గా చెప్పాడు లేకపోతే దాన్ని ఏదో గ్లాస్ ఓవర్ చేసేసి దాన్ని ఇటుటి అది పోయినని చెప్పేసి నేను చెప్పాను అయితే ఏమని చెప్తానంటే మైత్రిగా ఉండాలని అందరితో స్నేహంగా ఉంటే లలితాదిగా సంతోషిస్తుంది అది కనపడుతోంది కదా అలా చెప్పినా సంతోషం చూసు ఎందుకంటే వాడికి ఆ మాత్రం అర్థం ఉంది ఇంకో రకంగా చెప్పకుండా ఇంతవరకు చెప్తే కూడా నేను సంతోషిస్తాను ఎందుకంటే నేను చెప్పిన సూత్రంతో కరెక్షన్ పెట్టి చెప్పాలంటే వాడు విద్వాంసుడై ఉండాలి మన అంత కాకపోయినా ఇంత చెప్పినా సంతోషం సో వాటి పాయింట్ ఈజ్ క్లేశాది మల మీ యుక్తి క్లేశము మొదలైన మాలన్యములు లేకుండా ఉండాలి ఏమిటి క్లేశము మొదలైన మాలిన్యము అంటే చిత్త క్లేశములు అని పతంజలి మహర్షి ఐడెంటిటీ డిఫైన్ చేశారు అవిద్య చెప్పారు అంతకుముందు నేను అవిద్య అంటే అజ్ఞానము అంటే ఆత్మపూర్ణము అని తెలియకపోవడం ఆత్మపూర్ణము అనే అనే అనే సమాచారం అసలు వీడికి ఏమీ తెలియదు ఆత్మపూర్ణము అనే సంగతి ఎంతసేపు కరడు పెట్టిన జీవభావంలో ఉంటాడు సో ఒక చీమ పుట్ట ఒకటి ఉంది చీమల పుట్ట చీమలైటువంటి తిరుగుతున్నాయి ఒక ఆయన చూశారు చూసి చీమలను చూస్తే నీకు ఏమనిపిస్తోందని నన్ను అడిగాను వృద్ధి అక్కడ అని చెప్పిన ఏదో ప్రసంగం చేమలను చూస్తే నీకు నేనున్నాను నాకు అనిపించింది నేను చెప్తాను మీకు ఏమనిపించిందో మీకు చెప్పండి అన్న ఎందుకంటే ఏదో అనిపించాలి కదా అనిపించి కదా ప్రశ్న వేశారు నన్ను మీకేమనిపించిందో చెప్పండి అన్న అంటే ఆయన ఉన్నారు ఏవో పాపం చేసుకున్న జీవులు ఆ పాప జీవులు ఆ చీవల్లాగా పుట్టి ఆ పశువు అదే క్రిమి శరీరంతో కొంతకాలం ఉండి తర్వాత చచ్చిపోతాయి పాపం చేసుకున్న జీవులు అంతేత అలా ఉన్నాయి ఇది నాకు అనిపించింది ఏం మీద ఊరుకున్నాను నన్ను అడిగారు మీకేమనిపించింది నేను చెప్పాను మీకు అనిపించింది అలాంటి అలాంటిది అనిపించవచ్చు అని కూడా నాకు ఎప్పుడు అనిపించలేదండి నిజంగా ఇలా కూడా ఊహ చేయొచ్చని నేను ఎప్పుడూ అనుకోదండి నేను అలా ఎప్పుడూ అనిపించలేదని నాకు అలా కూడా ఊహ చేయొచ్చు అని కూడా నేను అటువంటి వికల్పం ఉందని కూడా నేను నేను ఊహ చేయలేదండి మీరు చేసిన వికల్పం అంటే అయితే నేను చేసిన వికల్పం కరెక్ట్ అంటుందా కదండి కరెక్టే అంత కరెక్ట్ కాదు కూడా కరెక్టే ఓకే నీకేమనిపించిందో చెప్పండి అంటే నేను అన్నాను నాకేమనిపించిందంటే ఈ చీమలు ఉన్నాయే అవి అల్పంగా ఉన్నాయి కదా అని వాటిల్లో ఉండే శక్తి యుక్తి అల్పమని అనుకోదు చీమల ఉండే విభూతి మహిమ గ్లోరీ అది చాలా అత్యద్భుతమైనది ఆ పుట్ట తయారు చేసినటువంటి స్ట్రక్చర్ చూసినట్లయితే మన మోడర్న్ సిటీ ప్లానర్స్ కూడా అంత బాగా చేయలేరు తర్వాత ఈ పుట్టలో ఒక పదివేల చీమలు ఉన్నాయనుకోండి ఈ పుట్ట ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఎక్కడో ఉంటాయి ఒక పెద్ద యూనిట్ ఆఫ్ హ్యాండ్స్ కార్నర్లో ఉంటాయి ఇవి స్పైస్ని పంపిస్తాయి ఒక కొన్ని వర్కర్ హ్యాండ్స్ ను ఇవ్వమంటారు చిన్న చిన్న ఎర్ర చీమల గురించి నేను చెప్తున్నా పెద్ద జీవలు కాదు చిన్న చిన్న ఎర్ర చీమలు ఇసరంత చీమలు ఇటు అటు అలా స్కౌట్ చేస్తూ ఉంటాయి అక్కడ ఎక్కడో మీరు పంచదార శకలం పారేసో లేకపోతే మామిడి పండు ఒకసారి ఎక్కడో కార్నర్ లోపడో లేకపోతే అరటిపండు ముక్క పడో బిస్కెట్ ముక్క విరిగిపోయి కింద పడో అలా పడుతుంది మీకంటే మీకు కనపడుతుంది అది ఆ స్కౌంట్ చేస్తున్న చీమలు పసిగడతాయి పసిగట్టి వెంటనే సమాచారం పర్ణిస్తాయి సమాచారం పర్మించి నావిగేషన్ స్కిల్స్తో సహా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ బిస్కట్ మొక్క మీరు పొరపాటుని కాఫీతో పాటు బిస్కెట్ తిని పొరపాటున మొక్క కింద పడిపోయి మీరు మళ్ళీ బయటికి మార్కెట్కి వెళ్ళి రెండు గంటల తర్వాత వచ్చేప్పటికీ ఆ బిస్కెట్ దగ్గర లైన్ కట్టేసి ఉంటాయి టూ అవర్స్ తీసిన లైన్ కట్టేస్తుంది మీరు దాన్ని మీరు చీపురుచి తోసేస్తే దే కాన్ డూ ఎనీథింగ్ ఇది ఇది డూమ్స్ డేలాగా అయిపోతుంది ప్రళయం అలాగా మీరు అలా ఊరుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక గంట తర్వాత ఆ బిస్కట్ ముక్క ఉండదు ఈ లైన్ ఉండదు మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ స్కౌటింగ్ నడుస్తూ ఉంటుంది ఒక చేయం ఇటు ఒక చేయం చేసి అలా ఉంటుంది ఒకటి అలా కనపడతాయి కానీ ఏదైనా పడిందంటే మటుకో లైన్ ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఆర్గనైజేషను ఎంత సిస్టమాటిక్గా పనిచేస్తాయి దే వర్క్ ఫర్ ది హోల్ దే నెవర్ వర్క్ ఫర్ ద ఎంత అద్భుతమైన నాకు ఆ చీమ యొక్క పుట్టు చూస్తే ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ ఈశ్వరా వేదన ఏమిటంటే చెప్పంటారా దృష్టికి ఆయన దృష్టికి తేడా ఎక్కడి నుంచి చెప్పంటారా నాకు జీవభావము నాకు శ్రద్ధ లేదండి నేను జీవుని వాడో జీవుడు వాడు పాప జీవి నేను పుణ్య జీవిని వాడు నా కంటే ఎక్కువని నేను చూడరు నాకంటే ఎక్కువ చేశాడు దిస్ దిస్ కైండ్ ఆఫ్ దిస్ ఇస్ డివైడెడ్ డివిజన్ అనాలిసిస్ ఇట్ జస్ట్ రిజల్ట్ అక్కర్ టూ మే నాకు ది గ్లోరీ ఆఫ్ ది హోల్ దట్ ఈ లోన్ ఐ రికగ్నైజ్ దట్ ఆటోమేటిక్ స్పాంటేనియస్గా సో దిస్ వే అజ్ఞానము అంటే సో చూడండి జ్ఞానముకు అజ్ఞానముకు మీకు నేను దృష్టాల్లో చెప్పాను ఒక కల్పిత గాథని నన్ను ఒక క్యారెక్టర్ కింద వేసి మీకు చెప్పాను బట్ ది పాయింట్ ఈజ్ హీర్ ఈస్ ద జెంట్మెన్ హూ ఈజ్ టోటల్లీ కమిటెడ్ టు డివిజన్ అండ్ మై సబ్మిషన్ ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రైజ్ అబౌట్ ద డివిజన్ అండ్ లెట్ లివ్ ఇన్ ద సేమ్ వే కాబట్టి సో ఆ డివిజన్ బేస్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది అజ్ఞానము అది ఒక మౌలికమైనటువంటి చిత్త మలముగా అతని జ్ఞానము దానికి అవిద్య అని పేరు పెట్టాను అవిద్య ఎప్పుడైతే మౌలికంగా నీవు డివిజన్ బేస్డ్ అప్రోచ్లో బతుకుతూ ఉంటావో దెన్ వాట్ హ్యాపన్స్ అస్మిత అస్మిత అనే దోషాన్ని చెప్పాడు అస్మిత అంటే నేను నాది అనేటువంటి సిండ్రోమ్ మీ మై సిండ్రోమ్ ఐ మీ మై సిండ్రోమ్ ఐ గురించి చెంత చేయకండి ఐ ఇస్ సుపీరియర్ మీ మై సిండ్రోమ్ దట్ ఇస్ అస్మిత సో ఒకప్పుడు గర్వంగా ఉంటాడు అస్మిత చెంద్ర ఇంకొప్పుడు భయపడుతూ ఉంటాడు ఇప్పుడు అస్మితే కారణం ఈ అస్మిత అనేది ఏం చేస్తుందంటే మీకంటే వీక్ మనిషి కనపడినప్పుడు మిమ్మల్ని గర్వంగా తయారు చేస్తుంది మీకంటే స్ట్రాంగ్ మనిషి కనుకున్నప్పుడు మీకు భయాన్ని కలిగిస్తుంది ఇది అస్మిత యొక్క లక్షణం కాబట్టి వీడు అస్మిత రెండవ దోషం మూడు రాగము నాలుగు ద్వేషము ఐదు అభినవేశము అధినవేశము అంటే మరణ భయము అని అర్థం చచ్చిపోతానే మనం సో దీస్ ఆర్ ది ఫైవ్ చిత్త క్లేషము ఈ చిత్తక్లేశముల నుండి కనుక మీరు వియుక్తులైతే మీ మనస్సులో ఈ చిత్తక్లేశములకు తావు లేకుండా మీరు చేయగలిగితే బస్ట్ పోవచ్చు విభవత్యేష ఆత్మ ఏషహా ఆత్మ ఈ ఆత్మ ఈ ఆత్మ అంటే ఏమిటి ఉక్తహా ఆత్మ చెప్పబడిన ఆత్మ ఇంతకుముందు వర్ణించబడిన ఆత్మ ఏదైతే కలదో అది విభవతి విభవతి అంటే విశేషేణ భవతి చాలా విశేషంగా ఉంటుంది భవతి అంటే ఏమిటండి విశేషమైన భవతి అంటే ఏంటి అంటే ఆత్మానం ప్రకాశయతి ఇత్యర్థను తాను ప్రకాశింపజేస్తుంది ఎలా ప్రకాశ ఇప్పుడు ఇప్పుడు ప్రకాశింపజేయట్లేదు ఇప్పుడు కూడా ఆత్మచైతన్య ప్రకాశమే కదా అయితే ఇప్పుడున్న ప్రకాశము ఇది చాలా వాసనావాసితమైన ప్రకాశం సో ఆ ప్రకాశం యొక్క మహిమ ఈ సంస్కారంలో చేత కప్పివేయబడుగుతుంది అప్పుడు శ్వేన ఆత్మన ప్రకాశయటి తన యథార్థ స్వరూపంతో ప్రకాశిస్తుంది ఎలాగ యథార్థ స్వరూపం ఏమిటి అఖండ సచ్చిదానంద రూపంగా ప్రకాశిస్తుంది అంటే భేదబుద్ధి ఉండదు తర్వాత సద్రూపంగా దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ నిండా ఉంటుంది ఆ చైతన్య భావన నిండా ఉంటుంది చిత్ సత్ చిత్ర సచిత్ రూపంగా సో దట్ అవేర్ఫుల్ ప్రెసెన్స్ అని అంటారు ఆ రూపంగా నిలిచి ఉంటాడు దానియందు పూర్ణత్వం ఉంటుంది ఏ వెలి ఉండదు బాహ్యం నుండి ఏముందో ఏమి లేదో అది వేరే సంగతి హృదయంలో మాత్రం వెలితి ఉండదు హృదయంలో వెలితికి బాహ్యంలో వెలితికి నిండుకి సంబంధం ఏం బాహ్యం నిండుగా ఉండి హృదయంలో వెలితిగా ఉంటారు మనుషులు బాహ్యం వెలితిగా ఉండి హృదయంలో నిండుగా ఉంటారు పాసిబుల్ బాహ్యంలోనూ నిండు హృదయంలోనూ నిండు ఉండొచ్చు ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ కాబట్టి దాని పేరే ఆత్మా విభవతి అంటే నిండు నిండు అంటే లోటు భావనే ఉండదు మనకిది లేదు అనే భావనే ఉండదు లోటు మీరు ఫీల్ అవ్వాలి ఈ లోటు అనేది ఒక అలవాటు మనిషి బై హ్యాబిట్ హీ ఫీల్స్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ బై హ్యాబిట్ హ్యాబిటే అంతే సో ఎనీవే యూ నో దాట్ సో ఈ విధంగా మనస్సు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఆత్మ యొక్క ఆ సచ్చిదానంద స్వరూపము ఇది ఏ వెరీ ప్రాక్టికల్ థింగ్ దట్ ఈజ్ వాట్ ఐ మీన్ ఎక్స్ప్లనేషన్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇట్స్ ఈ సంథింగ్ ప్రాక్టికల్ సో యూ కెన్ యూ కెన్ యూ కెన్ బీ దాట్ ఐ డోంట్ వాంట్ ది వర్డ్ ఎక్స్పీరియన్స్ అందర్ యూ మీన్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ టు బీ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రమ్ The usual experience. Usual experience is divisional. Spiritual experience, so-called spiritual experience is divisional. Therefore, uh, we hesitate to use the word experience. So, you be that, you can be that. So, so the condition is manasru, clean and all that. If you don't have a guest or a child, if you don't have a guest or a child, you don't have a guest or a child. ఎక్కడా ఇటు తినడానికి కూడా లేకుండగా ఒక అడుగు కదపడానికి కూడా లేకుండా మీరు సామాన్తో నింపేసి మీ సామాన్లతోటే ఆయన వస్తే ఒక్క నిమిషం ఏదైనా మీరు చోటు ఏర్పాటు చేస్తాను ఒక కుర్చీ లేదో దాని మీద ఉన్న సామానం ఇక్కడ దయచేయండి అంటే ఎంతసేపు ఉంటాడు ఆ గెస్టిమేంట్లో లేదు చక్కబా మరి ఎక్కడ ఉంటాడు మీరు నేను ఒక ఇంటికి వెళ్ళాను పొద్దున్నే వెళ్ళాను సాయంకాలం బాగా ఉన్నాను సో వాళ్ళింట్లో నాలుగు రూములు ఉన్నాయి నేను వస్తున్నానని పది రోజుల క్రితం తెలుసు నాలుగు రూముల్లోనూ సామాన్లే ఉన్నాయి ఎన్ని సామాన్లు అంటే ఎన్ని సామాన్లు అంటే ఊరికే పెద్ద ఎక్కువ సామాన్లు ఏం కాదు ఓ పాత గుడ్డలు పాత గుడ్డలు ఉతకాల్సిన గుడ్డలు అవి మూడు రూముల్లోనూ కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి తర్వాత పాత పెట్టీలు ప్లాస్టిక్ కాగితాలు ప్లాస్టిక్ బ్యాగులు దారాలు కాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ అక్కడ అక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి బూజులు ఇవి అవి కూడా ఉన్నాయి సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దే డోంట్ కీప్ ది హౌస్ ఇన్ ఆట్ దట్ అండ్ ఈవెన్ వన్ ది గెస్ట్ ఈస్ కమింగ్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ ఏ రూమ్ సెపరేట్ రూమ్ ఒకటి క్లీన్ చేసి పెట్టి స్వామిజీ మీరు ఈ రూమ్లో ఉండండి అని ఒక మాట అనొచ్చు ఆ దత్ దే కుడ్ నాట్ డూ దాట్ ఈ డోంట్ హ్యావ్ ద ట్యాక్ ఇచ్చు సో స్వామీజీ మీరు వచ్చి చాలా కాలం అయిపోయింది మళ్ళీ రావట్లేదు వైఎస్కో ఐదు వయలుస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మనం వెళ్ళడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మనకి ఇబ్బంది సో మన హృదయము మనం ఆ రకంగా పెట్టుకుంటే భగవంతుడు ఎందుకు వస్తాడండి దాంట్లోకి ఎక్కడో ఇంకొకళ్ళ హృదయాల్లో ఇంకొకళ్ళ హృదయాల్లో ప్రకాశిస్తాడు ఆరు హృదయాల్లోకి రాడు మన హృదయము కొంచెం క్లీన్గా పెట్టుకోవాలి సో ఇప్పుడు me me room und ankonde me intro drawing room or whatever room i am not making any particular criticism or just a personal comment nen ee ella gurinchi nen em cheppatlu root ge general ga chestunnam no? don't apply it indiginti valle suppose i i don't remember anything also suppose you have a drawing room like thing then it is a the, what is the beautiful arrangement of things in the drawing room drawing room lo Beautiful alignment of things you have to do. And now, you have a space, minimum number of things you have, that is the first beauty of the drawing room. Minimum number of things you have. And then, these minimum things are all utility-based things you have. That is how you have. That is how you have another one, you have to go and go and go and go and go. You have to go and go and go and go. ఏ రకమైన ఉపయోగం లేని ఏదీ లేదు అన్నీ ఉపయోగకరమైనవే దట్ ఈజ్ ఇట్స్ బ్యూటీ ఇంకా అంతకంటే వెరీ బ్యూటీ ఇంకేం బ్యూటీ కావాలి అదేవిధంగా మీ హృదయములో అత్యవసరమైన ఇష్యూస్ పాయింట్సే ఉంటాయి ఇంకా సందర్భశుద్ధి లేని విషయాలే హృదయంలో ప్రవేశించవు ఒకవేళ ప్రవేశించిన దే డోంట్ గెట్ రిజిస్ట్ అవి విచిష్ట రంగం విచిష్ట రంగం అటువంటి మనిషిని ఒకప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే ఆయన చాలా పరధ్యానం మనిషిగా అంటారు ఇప్పుడు ఓ ప్రొఫెసర్ గారు ఉన్నారనుకోండి ఆయన పరధ్యానం ప్రొఫెసర్ అంటారు అంటే మతిపరుపు ప్రొఫెసర్ అంటారు మతిపరుపు ప్రొఫెసర్ అంటే ఆయన సబ్జెక్ట్ ఆయన ఏం మర్చిపోడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అనుకోండి అదే ఆయన మర్చిపోవడం అదంతా చక్కగా గుర్తుపెట్టుకుంటాడు ఆయన మతిపరుపు ఏమిటంటే మిగతా వాటి మీద ధ్యానం ఉండదు మరి మీతోటి మీద ధ్యానం ఉండదంటే అర్థం ఏంటండి ఆయన మనస్సులో ఇవన్నీ రిజిస్టర్ అవుతున్నాయి కానీ అవటం కదా ది గెస్ట్ అండ్ ఇంపింజ్ అపాన్ ది మైండ్ స్పేస్ బట్ ది మైండ్ డజంట్ షో ఎన్ అట్రాక్షన్ సో ది గెస్ట్ ఇంపింగ్స్ అండ్ డిజ్ సో మైండ్ ఇట్ ఈస్ నౌ టోటల్లీ అవైలబుల్ ఫర్ హిస్ సబ్జెక్ట్ ఆ మెంటల్ ఎనర్జీస్ కన్సర్వ్ అవుతాయి దట్ ఈస్ అడదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ థర్ఫోర్ the mental space should be uh, should be free relatively free ante yavadu parri matladuddani ye vishayam pattinchukoddani intlo korlo narlo vente avvaddani that is not the idea the mental space should be relatively free and uh, it is a space be occupied and uh, whatever items are lingering in the mind they are important they have some relevance some meaning ఇప్పుడు మీరు ఓ సీరియల్ చూస్తున్నారనుకోండి సీరియల్ చదువుతున్నారనుకోండి పత్రికల్లో సీరియల్స్ వస్తాయి ఈ సీరియల్ ఈ వారం ఆ సీరియల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ పాయింట్ దగ్గర సశేషము అని అంటాడు ఆపుతాడు ఆపి మళ్ళీ వారం ఆ సీరియల్ కంటిన్యూ ఈ వారం అంతా కూడా ఆ సీరియల్ గుర్తుకొచ్చినప్పుడు అలా తర్వాత ఏమిటవుతుందో తర్వాత ఏమిటవుతుందో అని ఆలోచిస్తూ గడుపుతుంది తర్వాత ఏదవుతుందో వాడికి రచయిత కూడా తెలియదు వాడు ఇంకా రాస్తున్నాడు వాడు రాయడం మొదలెట్టగానే వీళ్ళు ప్రింట్ మొదలెడతారు అంచేతన ఈ రచయితలు ఏం చేస్తారంటే నేను కూడా చూశాను ఇవి అంటే సీరియల్స్ సరిదేనని కాదు ఈ పద్ధతి గమనించాను వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సస్పెన్స్ నల్లా అలా డెవలప్ చేసి పెట్టుకుంటాను క్లైమాక్స్లోకి దాన్ని ఎలా విప్పాలి ఎలా ముగించాలో వాడికి అర్థం ఎందుకంటే మొత్తం అంతా రాసిన తర్వాత ప్రింట్ చేయడం కాదు వీడు బలి పేజీలు రాసేస్తే బలి పేజీలు వీడు ప్రింట్ చేసేయటమే కాబట్టి వారికి తెలియదు ఎలా అనిపిస్తుంది అలా సస్పెన్స్ బిల్డప్ చేసుకెళ్తాడు ఇప్పుడు ముగించడం అర్థం కాక వాడికి వెళ్ళగలు లేరుతూ ఉంటాడు ఆఖరికి ఏదో అర్థం అర్థం లేకుండా ముగించి సందర్భహీనంగా ముగించి చీదేసిందిరా జూవ చీదేసిందిరా అని ఏదో అని వాళ్ళు దీపావళికి ఆ రకంగా పాడైపోయిందిరా ఇది అని అందరూ పాఠకులు ఫీల్ అవుతారు ఇది ఒక పెద్ద స్ట్రక్చర్ ఇలా డెవలప్ చేయడం సొసైటీలో వీడు వారం రోజులు నెక్స్ట్ డే అవుట్ అవుతుంది నెక్స్ట్ ఏవర్ అవుతుంది వీడు మధ్యలో కలుసుకున్నప్పుడు ఆ సీరియల్లో నెక్స్ట్ డే అవుట్ అవుతాం అంటే చర్చ అంటే అర్థం ఏంటండి ఫర్ వన్ వీక్ యువర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ అన్ థింగ్ కదా వాట్ కెండ్ అఫ్ కమిట్మెంట్ ఇట్ ఈజ్ కమిట్మెంట్ ఏ విధమైన సంస్కారాలను నిర్మాణం చేస్తుంది మనస్సులో శుద్ధ ఇమాజినరీ విషయంలో మీకు టెన్షన్ అయిపోలేదు తర్వాత టెన్షన్ బోన్లన్నీ అలాంటి పెట్టండి వినోదం అనుకుంటే పర్వాలేదు మంచిదే బట్ యూ రీడ్ ఇట్ అండ్ ఫర్గర్ అబౌట్ ఇట్ అదో పద్ధతి అలా కూడా కాదు యూ కంటిన్యూస్లీ ఎంగేజ్ యువర్ మైండ్ ఆన్ సచ్ అన్ ఇమాజినరీ థింగ్ అండ్ ధేర్ బై యూ ఆర్ డంపింగ్ ది మైండ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్స్ డ్రాయింగ్ అడుగు పెట్టడానికి వీలు లేకుండా సామాన్లు నింపు కూర్చుంటారే అలాగైపోతుంది టేబుల్ టీపాయ్ కొంటారు టీపాయ్ ఎందుకు కొంటారు ఎప్పుడైనా టీ తాగేప్పుడు దాని మీద పెట్టుకుని అనుకుంటారు అవునండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ టీపాయి నిండా సామాన్లు పెట్టేస్తారు టీపాయి సెంటర్లో ఒక పూల గుత్తి ఒకటి పెడతారు ప్లాస్టిక్ పూల గుత్తి ఒకటి ఇప్పుడు ఇంకా ఎక్కడ టీ పెడదా ఇది సెంటర్లో ఇంత పెద్దది పెడతారు అది అడ్డు ఎక్కడ టీ పెడదా ఉన్నా ఇది భయం మరి ఇంకా టీపాయి మీరు ఎందుకు ఉన్నట్లు టీపాయి టీ పెట్ ఖాళీగా చేపెట్టాలా లేకపోతే దాంతో పూలగుతులు పెట్టేస్తారా ఇప్పుడు ఇక్కడ నేను పుస్తకం పెట్టుకోవాలి మీరేమో అలంకార సామగ్రులు స్వామీజీ మీద ప్రేమతో ఇవన్నీ చక్కగా అలంకార సామగ్రులు అన్నీ పెట్టేశారనుకోండి నేను పుస్తకం పెట్టేవాడు ఒకటి కింద పడి ఇట్లా ఉందనుకోండి అదే ఈజీ వే టు కీప్ థింగ్స్ కాబట్టి సో వీ హ్యావ్ క్రియేటెడ్ A lot of wasteful and unnecessary things in our uh, life. So all unnecessary things create just me, we suffer from that. So you say, if you don't know what to do, please mind it. If you don't know what to do, you don't know what to do. If you don't know what to do, you don't know what to do. ప్లీజ్ డోన్ సర్గం చెప్తాం మీరు రవ్వల నెక్లెస్ కొంటే రవ్వల నెక్లెస్ మెడలో ఉండదు లేదంటే లాకర్లో ఉండదు అది మనస్సులో ఉంటుంది కాబట్టి మనస్సు ఇంత భాగద్వేషాలతో నిండా ఉంటే భగవంతుడు ఆత్మరూపంగా అక్కడ ప్రకటం కాడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో అంటాడు అక్కడ ప్రకటం కాదు అక్కడ ప్రకటన అవ్వాలంటే విశుద్ధే విభవత్ శేష ఆత్మ అత్యంత విశుద్ధమైనటువంటి దాంట్లోనే ప్రకటన అవుతాడు సో లేకపోతే బయటే ఉండిపోతాడు ఓ మహాత్ముల్ని ఏదో సభకి పిలిచారు పిలిస్తే ఎన్నింటికి రమ్మని ఎన్నింటికే టైం ఉంటే ఆరు ఇచ్చారు ఆయన ఐదు నిమిషాలతో ఆరింటికి వచ్చాడు వచ్చేప్పటికి వీళ్ళు అన్నారో ఇంకా ఏవే ఏర్పాట్లు కాలేదండి ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు రాలేదు మేమేమో ఇక్కడ పరకాలో వేస్తున్నాం మీరు మాకు అడ్డున్నారు మీరు దయచేసి బయట ఉండమని చెప్పారు అక్కడ ఉండే ఈ కూలి వాళ్ళు వెళ్ళండి నేను వెళ్ళి బయటే ఉన్నాడు ఆ రకంగా మా హృదయంలో ఇంకా ఖాళీ లేదా ఈశ్వరుడా నేను ఇంకా చాలా అదర్ థింగ్ సార్దే అంటే ఈశ్వరుడు ఏం బయటే ఉంటాడు రెండోసారి రాదు కూడా ఎందుకంటే అక్కడ ఖాళీ వెళ్తే చోటు ఉండదురా బాబు అక్కడ అని ఈసారి జాగ్రత్తపడతాడు అంతే సో విభవచ్చేష ఆత్మాత్మయోకం మనసా సం విశుద్ధసత్వ కామయతే కామాన్ అం తంకం జయతే తాశ్చామాన్ స్మాదాత్మజ్ఞం హ్యర్చేద్భూతికామ ఆత్మజ్ఞాని విభవచ్చేష ఆత్మ ఈ ఆత్మ అఖండ సచ్యిత్ ఆత్మ వాడి హృదయంలో ప్రకటమవుతుంది స్వేన రూపేణ తన యథార్థ స్వరూపంగా ప్రకటమవుతుంది అలా ప్రకటమైన వాడు విశుద్ధ సత్వ అంటే పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడు సత్వశుద్ధానికి అర్థం అంతఃస్కరణముడు పరిశుద్ధమైన అంతఃస్కరణము గలవాడు నిర్మలమైన స్వచ్ఛమైన హృదయం గలవాడు వాడు ఏ ఏ కోరికని మనస్సుతో భావన చేస్తాడో అసలు కోరికలే ఉండవు ఇప్పుడు కోరికను కోరివి రెండు ఒకటి మనస్సులో వెలితి ఉండి ఆ వెలితి నుండి కోరతాడు అదో మనసు నిండు ఉండి ఆ నిండుతనంలోంచి ఒక ప్రివిలేజ్ లాగా ఒక ఒక రిక్వెస్ట్ బయటకు వస్తుంది ఒక విష్ యూ డోంట్ కాల్ ఇట్ డిజైర్ ఇట్స్ ఎ విష్ అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ సో రామకృష్ణ బ్రహ్మహోత్స దృష్టార్థం చెప్తారు రామకృష్ణ బ్రహ్మహంస భోజనానికి వెళ్తారు ఎక్కడికో ఎవడో పిలిస్తే వెళ్తారు భోజనం అంతా ఎక్కడ నుండా భోజనం చేసిన తర్వాత ఇంకా కొంచెం పెరుగు గొడవలు అయితే ఏదైనా వేసుకోండి అంటే అబ్బిబాయి ఏమవుతుంది నిండిపోయింది ఐఎమ్ ఫుల్ నవ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ మో అంట ఈ లోపల జిలాబీ పుట్టుకొస్తాయి జిలాబీ పుట్టుకొచ్చి బెల్లంతో చేసింది జిలాబీ తంద్రదారుది బాగుంటుంది బెల్లం బాగుంటుంది ఆయనకు బెల్లం ఉంటే సో బెల్లంతో చేసిన జిలాబీ పుట్టుకొచ్చి ఆయనకి ఇవ్వబోయే అబ్బిబై ఆయన ఏం తీసుకొని ఉన్నారు ఫుల్ అయిపోయింది తీసుకొని ఉన్నారు ఆయనకి అక్కర్లేదని ముందుకు వెళ్ళిపోతుంటే వెళ్ళడం విజయం ఇల్లు ముందు తీసుకుని తిన్నారు అప్పుడు ఆయన అడిగారు ఇప్పుడే ఫుల్ అయిందని చెప్పారు కదా మరి ఎందుకు తిన్నారు ఎవరో శిష్యులు అడిగారు అడిగితే ఆయన చెప్పారు చూడు రోడ్డు మీద ట్రాఫిక్ నిండా ఇంకో కారు వెళ్ళడానికి చోటు ఉండదు కాబట్టి కానీ మహారాజు గారి కారు కనుకొచ్చినట్లయితే ట్రాఫిక్ అంత పక్కకి పోతుందో ఆ కారుకి దారి విధులేస్తారు ఆరోగ్యంగా ఇప్పుడు నువ్వేమో వడా లేకపోతే ఇంకో కొంచెం అన్నం వేసుకోలేదు ఇంకొంచెం ఇంకో చపాతీ తిను అంటే దానికి దేనికి చోటు లేదు కానీ జిలాబీ వచ్చిందంటే మహారాజు గారి వెహికల్ వచ్చినట్టే అంత క్లియర్ అయిపోతుంది దానికేమో చోటు వచ్చేస్తుంది అని అన్నారు చిత్రం ఏంటంటే నాట్ ఐన్ ఓవర్ ఈటింగ్ పర్సన్ అరణి థింగ్ హీ కెన్ రిమైన్ వితౌట్ ఫుడ్ హ్యాపీలీ ఫర్ డేస్ టుగెదర్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో ఆయనకి త్రోట్ క్యాన్సర్ వస్తే ఆయన భోజనం లేకుండానే ప్రాణత్యాగం చేస్తారు అప్పుడు తను భోజనం లేదని ఆయన ఏం వెంగపెట్టుకోలేదు ఇంట్లో మిగతా వాళ్ళు భోజనం చేశారు అదే నాకు భోజనం కిందని భావన చేస్తారు కాబట్టి వెన్ హీ ఈస్ అ సికింగ్ ఎ పీస్ ఆఫ్ జిలాబీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ల్యాకింగ్ హియర్ అలాగే కాదు ఇట్స్ ఎ ప్రివిలేజ్ సో అది ఆయనకి దాన్ని డిజైర్ అని అనరు అది అంటే ఇక్కడ ఎంఎం కామం సంవిభాతి అని అంటారు లేదండి లోకం సంవిభాతి లోక శబ్దానికి మీకు ఇంతకుముందు మనం చేశాను పరీక్ష లోకాన్ కర్మచితాన్ దగ్గర చెప్పాను లోక్యతే భుజ్యతే అనే ఇక లోక భోగ్య వస్తువు అనర్థం లోకము అంటే భోగ్య వస్తువు సో ఆయన అది ఒక కామా కామము ఒక డిజైర్ కాదు వెలికి నుంచి వచ్చినటువంటి కోరిక వాంటింగ్ డిజైర్ ఏమీ కాదు బైండింగ్ డిజైర్ కాదు హీజ్ ఫుల్ హీజ్ హీ హ్యాస్ ది ప్రివిలజ్ టు సీట్ ఫుల్ ఫుల్నెస్ ఉన్నవాడు పూర్ణమైన నిండుదనం గలవాడు అవుట్ ఆఫ్ దట్ ఫుల్నెస్ హీ మే ఆస్క్ ఫర్ సంథింగ్ హీ మే టేక్ సంథింగ్ అది ప్రివిలెజ్ అంటారు డిజైర్ అండరు కాబట్టి ఆ విధంగా ఈ విశుద్ధ సత్ముడు అంటే పరిశుద్ధమైన అంతఃకరణం గలవాడు ఏదైనా ఒక పదార్థాన్ని మనస్సుతో భావన చేస్తాడు సంవిభాజితాడు సంకల్పిస్తాడంట బాగుందండి బాగుంది అంటున్నారు ఏమైనా తీసుకుంటారా అయితే ఆ ఉన్నాయా ఉన్నాయి తీసుకోండి అయితే ఏటో పనసపండు వాసన ఇస్తుందండి అంటే ఆ పనసపండు వాసన ఇస్తుంది బాగుంది చాలా మంచిది చాలా సంతోషం ఏదైనా రెండు రెండు తొండలు తింటారా అంటే ఉన్నాయా అదృశ్యు అయ్యా సముద్ధిగా ఉన్నాయి అయితే ఇవ్వండి రెండు దట్ కైండ్ ఆఫ్ ఎట్ త్రీ విలేజ్ వీ డోంట్ మిస్ వితౌట్ దెమ్ అవి లేకుంటే మిస్ అయ్యి ప్రసక్తే లేదు సో అటువంటి భావన చేస్తాడంటే మనసా సంవిభాతి మనసుతో సంకల్పిస్తాడు అంతేగాని అది లేకపోతే లోటు అది వస్తే పూర్ణత్వం అనే స్థితి కాదు అలాగంటే ఒక పదార్థాన్ని కనుక సంకల్పిస్తే కామాన్ కామయ్యతే యాంశ్చ అటువంటి విధంగా కామశబ్దం కూడా ప్రయోగం చేశారు ఏం పర్వాలేదు సో ఏదైనా కోరదగిన వస్తువుని కోరినా కూడా తం తం లోకం జయతే ఆయా భోగ్య వస్తువుని ఆయన జయిస్తాడు తాంశ్చ కామాన్ ఆ కామన్నలను ఆయన కోరికలు అవి సిద్ధించేస్తాయి ఎందుకంటే ఆ అంతఃకరణలో ఉండే పవిత్రత వల్ల ఒక శక్తి అంటే నేను ఒక మిస్టీరియస్ శక్తి గురించి అంటలేదు ఇటు జస్ట్ స్పాంటేనియస్లీ ఆ ఒక మహిమ ఆ మహాత్ములు ఎందు ఆత్మజ్ఞానుల సహజంగానే దర్శనమిస్తూ ఉంటుంది సో భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కనుక స్మార్ట్ ఆత్మజ్ఞం హ్యర్చేత్ భూతికామ కాబట్టి సో ఫైనల్గా ఇక్కడ ఏమైనా అంటున్నారంటే భూతికామ అంటే జీవితంలో పైకి రావాలి అని అనుకున్నవాడు సంపన్నుడు సంపద సంపద అంటే కేవలము ధనధాన్యాదులే కాదు జ్ఞాన సంపద భూతి అంటే విభూతి అంటే అభివృద్ధి అభ్యుదయమును శ్రేయస్సును కోరువాడు ఆత్మజ్ఞం అర్చేత్ ఆత్మజ్ఞాని పూజించవలని సో ఇక్కడ దేవం అర్చయేత్తని మామూలుగా ధర్మశాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్తారు దేవం అర్చేత్ దేవుణ్ణి పూజించాలి దేవుని యొక్క మూర్తిని పూజించాలి అని చెప్తారు సూర్యుణ్ణి పూజించాలి చంద్రుణ్ణి పూజించాలి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చంద్రుణ్ణి పూజ సూర్య వ్రతం సూర్యుడికి పూజ లేదా విష్ణు వ్రతం విష్ణుదేవుని యొక్క మూర్తి పెట్టుకుని పూజ సత్యనారాయణ వ్రతం అంటే ఏం ఆ మూర్తిని పెట్టుకుని పూజ సో ఈ విధంగా ఆయా వ్రతములన్నీ కూడా పురాణాలు స్మృతులు శృతులు కూడా విధించాయి ఆ విధంగా పూజించవలసిందే కానీ ఇక్కడ ఉండటంలో ఇది చాలా స్పెషల్ ఇది ఇక్కడ మీకు ఇలాగంటే ప్రక్రియ మీకు చాలా అరుదుగా కనపడుతుంది ఇక్కడ ఆత్మజ్ఞం అత్యయం ఆత్మజ్ఞాని మీరు పూజించండి అని మన హిందూ సంస్కృతిలో మహాత్ముల్ని పూజించటము ఆరాధించటము వారికి సేవ చేయటం ఈ పాదాభివందనాలు చేయటం ఇవన్నీ కూడా ఇగో ఇటువంటి అరుదైన వాక్యముల నుంచే ఆ సంస్కృతి సమాజంలో ప్రవేశించింది సో భాష్యం చూద్దాం ఎవలక్షణం సర్వాత్మానం ఆత్మ ప్రతిపన్న తర్ సర్వాత్మే సర్వాప్తిలక్షణం ఫలమాహ ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసుకున్నారు శంకర్లు ఇటువంటి వాక్యమే ఇంకొంచెం విస్తారంగా ఒక ఖండ ఒక సెక్షనే ఉంది చాంద్రోజంలో అష్టమాధ్యాయంలో నేను ఈ మధ్యన చాంద్రోజం అష్టమాధ్యాయం పాఠం చెప్పినప్పుడు గమనించాను దాంట్లో దీని విస్తారంగా ఉన్నట్టుంటుంది ఎంఎం లోకం అన్నారు ఇక్కడ ఆ లోకాలన్నీ విశ్లిస్తారు అక్కడ ఆ రకంగా ఆత్మజ్ఞానికి ఇవన్నీ కూడా వస్తాయి అక్కడ ఆ ఎనాలసిస్ ఎలాగంటే దీనికి గీతలో ఒక దృష్టాంతం ఒకటి ఉంది